అరవై ఎనిమిదవ కీర్తన అన్నిటా శ్రీహరిదాసుడు గుముల కొలువ గతగునా తిహిత కర్మముసేసి పెదకేటి హరినిట్టే సహజమై కొలచేటి సరసునికి గహనపు కర్మాలు కడమలైననేమి మహి కనకాద్రికి మరి పైడి పలుదానముల కెల్ల బలమైన హరినిట్టే పలుపుగజే కొన్న భక్తుని నెలకొని ఆతడన్నియును చేసినవాడే తెలిసి సూర్యుని చూడ దీపాలువలెనా పేదవేద్యుడు శ్రీవెంకటపతి నామమాదిగా పఠించే అధికునికి ఆదైన చదువులు అరచేతివతనికి మేదిని తిరుగాడ మెట్లువలెనా